దేవుని ఎదుట ప్రమాణం చేసి రచయిత రాజమండ్రి విశ్వనాథ్ శాస్త్రి జడ్జి గారు ఆలోచిస్తూ కూర్చున్నారు వాళ్ళ కుర్చీలో గదిలో గడియారం గంట కొట్టింది పరిసార్లు ఏ జడ్జి గారు ఆలోచిస్తున్నారని చెప్తే ఆ మాట ఎవరు నమ్మినా నమ్మవచ్చు కానీ కొంతమంది ప్లేటర్లు మాత్రం నమ్మరో నమ్మలేరు కానీ జడ్జి గారు ఆలోచిస్తున్నారా క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ మీరు చర్చ సాగించి వాదించి చంపడానికి ఆ గదిలో ఉదయం వకీల వాసన లేదు అది కోర్టు కాదు అది జడ్జి గారు తమ ఇంట్లో తమ గదిలో కులాసగా కాళ్ళడిస్తూ తమ వాళ్ళు కుర్చీలో కూర్చున్నారు జడ్జి బాగా వాదించి పారిస్తున్నామని ఎవరి మట్టుకు వారనుకునే వకీళ్ల గురించి దొరకుండా అబద్దాలు చెప్పగలిగిన సాక్షుల గురించి అధికారులకు తన మీద అర్జీలు పంపించే పేచీకూరు పార్టీల గురించి చాడీలైన సరిగ్గా చెప్పలేని కోర్టు గుమస్తాల గురించి ఆలోచించినప్పుడల్లా జడ్జి గారికి విపరీతంగా తలనొప్పి వస్తూ ఉంటుంది ఆ రోజున ఉదయం పది గంటల సమయంలో జడ్జి గారికి తలనొప్పి విపరీతంగా అనలేదు పరిమితంగా అనలేదు ఆయనకు అప్పుడు తలనొప్పి లేనేలేదు అంటే పై విషయాల గురించి వారప్పుడు ఆలోచించడం లేదన్నమాట జడ్జిగారు గారు కులాసాగా కూర్చుని దీర్ఘంగా మాత్రం ఆలోచిస్తున్నారు దేని గురించి జడ్జి ఆలోచించే విషయాల్లో ఆయనకు లేక ఉల్లాసం కలిగించేవి కొన్ని ఉన్నవి అవి ఏవనగా అందమైన ఆడపిల్లలు అందం ఉన్నట్టి లేనట్టి పరస్త్రీలు డ్యాన్సులు పాటలు ఉండే సినిమాలు ఫ్రీగా చూడవీలగనట్టి నాటకాలు పంచదార చిలకలు ఉల్లిపాయ పొగడీలు కార శనగలు అపరాధక పరిశోధక నవలారా కాఫీ హోటేళ్ళు మంచి మంచి కూరలు వగైరా వగైరాలు ఇవన్నీ ఇటువంటివన్నీ జడ్జి గారికి ప్రియములు ఆయన అప్పుడు మంచి మంచి కూరల గురించి ఆలోచిస్తున్నారు ఆ రీతిగా ఆలోచిస్తోన్న సందర్భంలో ఆ రోజు వంటవాడు ఏం కూర చేస్తున్నాడు చెప్పమా అనే జిజ్ఞాస కలిగింది ఆయనకి అంతటితో వచ్చిన పేర్లన్నీ వరుసగా తలుచుకున్నాడు బ్రింజాల్స్ లేడీస్ ఫింగర్స్ పొటాటోస్ టొమాటోస్ క్యారెట్ గిరెట్ అక్కడ చిన్న బ్రేక్ పడింది గేరెట్ కోర కూర ఉన్నదా అనే అనుమానం కలిగింది జడ్జి గారికి కానీ సదరు అనుమానాన్ని వృత్తి చేసుకోకుండానే వంటవాడిని పిలిచి పారేశారు పిలిచిని కొంతసేవటిగా వంటవాడు వండి వచ్చాడు ఏమయ్యా అన్నారు జడ్జి ఏమండి అన్నాడు వంటవాడు జడ్జి గారికి తన వంటవాడిని ఏమి రాని సంభవించాలనే కోరిక చాలా కాలం నుంచి ఉంది కానీ ధైర్యం జాలకుండా ఉంది వంటవాడి దగ్గర తనకు భయం అనే సంగతి జడ్జి ఒప్పుకోరు పై వాళ్ళంతా ఒప్పుకుంటారు గదిలోకి వచ్చి ఎదురుగా నిలుచున్న వంటవాడు సాధారణంగా జడ్జీల వంట వాళ్ళందరూ గుండులా ఉన్నాడు పొగరు మూతులే కనిపిస్తున్నాడు పొట్టిగా కూడా కనిపిస్తున్నాడు జడ్జి గారు తన వైపు ఇంకా అలా చూస్తూనే ఉండడం చేత ఏమండి ఏం పిలిచారు అని అడిగాడు వంటవాడు కసిరినట్టుగా గొంతుకు పెట్టి మరేం లేదు ఈ పూట ఏం కూర చేస్తావో కనుక్కుందామని తన విలువ గల కాలని జడ్జి వేసి పాడు చేస్తున్నందుకు వంటవాడు మనసులో ఆయన గురించి బూతులు తిట్టుకుని దొండకాయ కూర చేశానండి అన్నాడు జడ్జి ఉత్సాహం అంతా వంటవాడు చెప్పిన మాటతో చచ్చిపోయింది బెండ దొండలనే కాయగూరల పేరెత్తే వాళ్ళు జడ్జి గారి చిన్నతనం నుంచి కూడా మండిపడిపోతూ ఉండేవారు వాటిని తలుచుకుంటేనే ఆయనకు అసహ్యంగా ఉండేది కానీ ఒక రోజున ఆయనకి తెలిసిన విషయం ఏమిటంటే ఇంగ్లీష్ భాషలో బెండకాయలు లేడీస్ ఫింగర్స్ అంటారని జడ్జి గారు ఇప్పట్లో లాగే కూడా లేడీస్ అంటే పడి చచ్చిపోయేవారు లేడీస్కి సంబంధించిన ప్రతి విషయం కూడా ఆయనకి అతి ప్రియం పోవడం ఆహా బెండకాయకి ఇంగ్లీష్లో ఎంత చక్కటి పేరున్నది అని ముచ్చటపడి అప్పటి నుంచి ఆ కూర మీద చల్లల చోటు పారేస్తూ వస్తున్నారు దొండకాయకి ఇంగ్లీష్లో అటువంటి పేరు లేకపోవడం చేత అందుమీద జడ్జి గారి ఆగ్రహం అలాగే ఉండిపోయింది బెండకాయ చేయలేకపోయావిటయా అని ధైర్యం ఉన్నంత మటు కేక వేశారు జడ్జి గారు లేవండి బదార్లో అన్నాడు వంటవాడు పోనీ క్యారెట్ గీరెటో దొరకలేదా క్యారెట్ అంటే ఏం కూర వంటవాడికి తెలుసు గీరెట్ అంటే తెలియదు కానీ ఊహించి మొల్లంగి కూర ఉంటుందని అనుకున్నాడు అలా ఎంత అనుకున్నాడు అంటే అది మాత్రం దురోహ్యం క్యారెటు గీరెటో ఉన్నాయి కానండి లేన సరుకు బాగా ముదిరిపోయిందండి అంతచేత అన్నాడు జడ్జి గారి ప్రశ్నకు సమాధానంగా అందు మీదట గీరట్ అనే కోరవనదనే ఉన్నదనే నమ్మకం కుదిరింది జడ్జి గారికి ఏడిచినట్టుగా ఉంది అన్నారు పైకి మాత్రం అలానే ఉందండి అని పలికిన వంటవాడు ఆ మాటలకి మీ వ్యవహారం అనే మాటలు మనసులో కలుపుకున్నాడు సరే నువ్వు మీరు కూడా భోజనానికి వెళ్ళండి వంట అయిపోయింది అన్నాడు వంటవాడు అనే కేక వేశారు జడ్జి ఆయన గుండెల్లో ఒకటో రకం కడపరాయిపోయింది కూరే కాకుండా వంటంతా కూడా అయిపోయిందా ఆహా అన్నాడు వంటవాడు ఇంత వేగరమే అప్పుడే పది పదకొండు గంటలకు కోర్టు అండి తమకు వేళ అవుతుందండి మరి ఆలస్యం చేయకండి అని హెచ్చరించి వంటింట్లోకి వెళ్ళాడు వంటవాడు జడ్జి గారు కూర్చుండిపోయారు వేళ కోర్టుకు వెళ్ళడం ఆయన సుతరామం కిట్టదు వెళ్ళడానికి ఏ సాకు దొరికినా పట్టుకుంటారు సాకులు సరి సాధారణంగా దొరకవు కానీ ఈ మధ్య వంటవాడు రక్షిస్తూ వస్తున్నాడు వాడిని తీసిపారేసేందుకు చాలా కారణాలు ఉన్నాయి కానీ వాడిని ఉంచడానికి బలమైన కారణం వాడు వంట ఆలస్యంగా చేస్తూ ఉండడమే ఈ వంటవాడు ఉన్ననాళ్లు అంతరాత్మచర్య తిట్లు తినకుండా కోర్టుకు హాయిగా ఆలస్యంగా వెళ్ళవచ్చు ఎట్టి కారణం లేకుండా రోజు వాళ్ళ సెన్ చేయడానికి ఆయన అంతరాత్మ ఒప్పుకోదు కానీ వంటవాడు సరైన వేళకి వంట చేయకపోతే జడ్జి గారు వేళకు కోర్టుకు ఎలా భోజనం చేయకుండానే జడ్జి గారిని కోర్టుకు హాజరు చాలా అన్యాయం కదా టంగును పదకొండు గంటలు కొట్టేసరికి బెంచ్ ఎక్కువ కూర్చోవడం అనేది నుంచి రక్షిస్తూ వస్తున్న వంటవాడు ఈ రోజున ఘోరంగా దగా ఈ రోజుల్లో ఎవరినైనా నమ్మడానికి వీలు ఉంది అని చిరాకు పడుతూ జడ్జి గారు వాళ్ళ లేచి భోజనాల గదిలోకి అలా చిరాకు పడుతూనే భోజనం కూడా చేశారు చిరాకు పడుతూనే మామూలు దుస్తుల్లోంచి కోర్టు దుస్తుల్లోకి మారారు పైన ఉండే పెద్ద జడ్జీలు పెట్టే అవస్థలు కోర్టులో ఉండి ప్లేటర్లు పెట్టే బాధలు సాక్షులు వాంగ్మూలం రాసుకోవడం వరండా కూర్చునే వాళ్ల గోలతో చెవులు గడియలు పెట్టడం కేసులు చదవవలసి రావడం జడ్జిమెంట్లు చెప్పక తప్పకపోవడం బెంచ్గుమస్తాకి నిద్రపో వీలు ఉండడం కోర్టులో అలా తనకు వీలు లేకపోవడం ఇటువంటి బాధలన్నీ జడ్జి గారు ఉన్నారు కానీ ఆ బాధలన్నీ ఒక కోర్టు దుస్తులు ధరించి భరించవలసి రావడం ఒక ఇది భరించలేక ఆయన అప్పుడప్పుడు ఉద్యోగానికి రాజీనామా ఇద్దామనుకోవడం కూడా కద్దు కానీ ఈ ఉద్యోగం లేకపోతే తన దమ్ముడికి పనికిరాననే విషయం నెత్తికి తెచ్చుకుని యథాప్రకారం దుస్తులు ధరిస్తూ ఉంటారు ఆ విషయం ఆయన మర్చిపోయినప్పటికీ ఆయన సతీమని మాటిమాటికి గుర్తుకు తెస్తూ ఉంటుంది తనకు తానే ఆ విషయం ఆ రోజు గుర్తుకు తెచ్చుకుని కోర్టుకు బయలుదేరి వెళ్లారు జడ్జి గారు కోర్టుకు వెళ్ళి ఛాంబర్స్లో కూర్చున్నారు అక్కడ గుమస్తాలంతా వరుసగా వచ్చి జడ్జి గారిని చంపుకు తిన్నారు అలా వాళ్ళు ఆయన చంపుకు తిన్నాక పదకొండున్నర అయ్యాక జడ్జి గారు కోర్టు హాల్లోకి వచ్చారు బెంచి ఎక్కారు బెంచి ఎక్కడం అంటే కుర్చీలు కూర్చోవడం అన్నమాట కోర్టు హాల్లో ప్లేడర్లు వకీల్లు అడ్వకేట్లు అంతా కూర్చున్నారు పార్టీలు సాక్షులు ప్లేటర్ గమస్తాలు అంతా నిల్చున్నారు జడ్జి గారు బెంచీ తర్వాత జరిగే తంత జరుగుతోంది అమళ్ళు గిమళ్లు వగైరా వగైరా ఇలా అసలు దావాల తంత ఆ రోజున విచారణ నిమిత్తం వాయిదా వేసిన దావాలు ఉన్నాయి అందులో నాలుగు మరో నాటికి వాయిదా నిశ్చయంతోనే ఆ రోజున కోర్టుకు వచ్చారు దొండకాయ కూరతనే జడ్జి గారు అలానే ఆ నాలుగు వాయిదా వేసి ఇంకొక దావా ఉంది అదైనా ముందు రెండు రోజుల్లో మూడు వంతులైంది మిగిలిన ఒక్క వంతు బాధ కూడా తీర్చుకుని ఛాంబర్స్లోకి పోవాలని ఉంది జడ్జి గారికి ఇరుపక్షాల వాళ్ళు సిద్దంగా ఉన్నారు సిద్ధంగా కూర్చొని వాది వకీలిని చూస్తుంటే ఈ దావా ఎంత వేగనం పూర్తి చేసి పారేద్దామనే తొందర కలుగుతోంది జడ్జి గారికి వాది తరపున పనిచేసి ఆయన పేడిమూతి లేడరు ప్రతివాది తరపున పొంగవంతి వకీలి పనిచేస్తున్నాడు జడ్జి గారికి ఆ ఊరు బదిలాక మంది ఆయనకి పేడిమతి వాళ్ళంటే తెగమంట అనే ప్రతీతి బయలుదేరింది ఆవుళ్ళు న్యాయవాదుల్లో పేడుమూతి వాళ్ళు ఉంటారు నిండుమేసాలు వాళ్ళు ఉంటారు మధ్య రకం వాళ్లు హెచ్చుగా ఉంటారు కానీ జడ్జి గారికి ముఖాల విషయంలో ఉండే ఇష్టాయిష్టాల గురించి బయలుదేరిన పుకార్లను ఆధారంగా చేసుకుని ఆ ఊరి ప్లేటర్లంతా నిండుమేసాలతో ఆహ్వానించారు ఆయన్ని జడ్జి గారిని నిండుమేసంతో ఆహ్వానించిన వారు పేడుమూతి ప్లేటర్ గారు ఒక్కరే ప్రయత్న లోపం మాత్రం చేయలేదు నిండుమేసం కోసం నానావస్థలో పడ్డాడు కానీ అంతా వృధా ఎన్ని శ్రమలు పడ్డా పైపెదవి ఉండిపోయింది అంచేతి జడ్జి గారు ఏం జరుగుతుందని ఆయన భయపడుతూ భయపడుతూనే ఉన్నాడు జడ్జి గారు వచ్చిన మొదటి రోజున ఏదో చిన్న విషయంలో ఆయనకి పేడిమూతు ప్లీటర్కి జట్టి జరిగింది అందుమీదట వీడు మర్యాదస్తుల్లో లేడు అనుకున్నారు జడ్జి వీడికి నా మీద అనుకున్నాడు పేడిమూతు ప్లీటర్ గారు అలా వారిద్దరూ ఎప్పుడైతే అనుకున్నారో అప్పటి నుంచి వ్యవహారం వారిద్దరి మధ్య సాఫీగా జరగడం లేదు పేడిముతు ప్లేటర్కి తిరగబడ్డం అలవాటు అయింది మేసాల సీనియర్ వకీళ్ళు అన్ని విషయాల్లో చిత్తం తమరు చిత్తం అనేది సాఫీగా సర్దుకుపోతుంటే మూత మీద మేసము లేని చచ్చు నా మీద తిరగబడ్డం మా అనిపించింది జడ్జి గారికి ఆయనకు ఆగ్రహం కూడా కలగపోలేదు పైన వివరించిన పరిస్థితుల్లో ఆ దినం కోర్టు హాల్లో కుర్చీలో పేడుమతి పిల్లర గారు కొరకొరలాడుతూ కూర్చున్నారు పేడుమతి పిల్లర గారికి జడ్జి గారి కోర్టులో కేసుల్లో ఒక పక్షాన ఒకల్తీ ఉంది అంటే అవతల పార్టీలు ఎవరైనా సరే అతివినయంగా మర్యాదగా బుద్ధిగా ఉంటారు ఇద్దరు ఒకేళ్ళలో ఒకరు తిరగబడుతున్నప్పుడు రెండవ వారు తిరగబడకుండా ఉంటే ఆ రెండవ వారేళ్ల అధికారులకు సదభిప్రాయం ఉంటుందేమో ఆశతో వారు అలా చేస్తుంటారు ఆ అభిప్రాయంతోనే బొంగుమతి పిల్లర గారు బుద్ధిగా కూర్చున్నారు ఆ దినం వారి తరపు సాక్ష్యం అంతకుముందే ముగిసింది ప్రతివాది తరపు సాక్ష్యం కూడా చాలా మట్టుకు ముగిసింది పుట్టుడు ఆముదాలుకే మొహంతో కోర్టులో అందరి వైపు చూసి ఈ రోజున ఎంతమంది సాక్షులు ఉన్నారండి మీకు అని అడిగారు జడ్జి గారు ప్రతివాది వకీల్ని ఉద్దేశించి బొంగమతి వకీల్ గారు విన విధేయతలతో లేచినుంచుని ప్రతివాది జనకతండ్రి ఒక్కడే ఉన్నాడండి వాడిని మూడే ముక్కలు అడిగేసి ముగించేస్తా దాంతో మా సాక్ష్యం సరి అని సవనీయంగా చెప్పి సవనీయంగా కూర్చున్నాడు దావా విషయం ఏమిటంటే ప్రతివాది మిక్కిలి ధనవంతుడును బలవంతుడును పరమదుర్మార్గుడును ముష్కరుడు పొగర్మూతున్ను అయి ఉన్నాడు ఫ్లైంట్ షెడ్యూల్లో నివసించిన వివరించిన హద్దులు వగైరాలు పెంకుటి మేడ ఇల్లు ఫలానా ఫలానా వారు సంతానం లేకుండా కారణం చేసినందున వారికి ముఖ్య వారసులైన ఈ వారికి దగలుపడి వారి యొక్క హక్కు అనుభవంలో ఉంటూ ఉండగా ఇటీవల ప్రతివాది తాను ఫలానా ఫలానా వారికి దత్తపుత్రుడు నేను వారిది ఇంటలేని సమయము చూచి చదురు పెంకుటి మేడ ఇంటిలో దౌర్జమన్యంగానున్ను అక్రమంగా ప్రవేశించి ఆస్తిని దురాక్రమణ చేసి ఉన్నాడు పైన చెప్పిన ఫలానా ఫలానా వారు ప్రతివాదిని కాని మరెవ్వరిని కానీ ఎనడో దత్తత చేసుకుని ఉండలేదు అదినీగాక ప్రతివాది పుట్టిన వెంటనే వారిని తల్లిదండ్రులు చనిపోయినారు హిందూ ధర్మశాస్త్ర ప్రకారం తల్లిదండ్రులు లేని దత్తత చేసుకును అట్టి దత్తత చలనేయరు కాబట్టి సదరు ఫలానా ఫలానా వారి ఆస్తి వారికే దఖలు ఉన్నది కాగా ఫ్లైంట్ షెడ్యూల్ దాఖలా పెంకుటి మేడ ఇల్లు వాడిద డిక్లేర్ చేయిపించి ఇంటి నుండి ప్రతివాదిని తొలగింపించి సదరాస్తిని ప్రతివాదికి అప్పగింత చేయింపించగలందులకు ఇతర పరిహారములకు ఈ దావా చేయడం అది వాది కేసు ఇక ప్రతివాది ఏమంటాడంటే లైంట అంశములన్నీ సర్వబద్ధములనూ సత్యశూన్యములన్ను కల్పితములన్ను అయి ఉన్నవి ఫలానా ఫలాన వారు చనిపోయినప్పటి నుంచి దావా ప్రతివాది యొక్క హక్మనుభవంలోని ఉంటూ ఉన్నది సదరు ఫలానా ఫలాన వారు ఈ ప్రతివాదిని శాస్త్రోక్తముగా దత్తత చేసుకుని ఉండరు ప్రతివాది యొక్క జనకతండ్రి తానే స్వయంగా ప్రతివాదిని దత్తతను ఇచ్చిండెను ప్రతివాది యొక్క సద జనకతండ్రి చనిపోయినాడని ఫ్లైంట్లో రాసిన అంశము కేవలం కేవలం అబద్ధము అతను నేటికి నీ సజీవుడై ఉన్నాడు కాగా వాది తెచ్చిన ఈ అబద్దపు దావాను ఖర్చులతో సహా పరిహరించగలందుకు ప్రతివాది మిక్కలి వినయపూర్వకంగా ప్రార్థించుతున్నాడు అదే విచారణ జరుగుతోన్న దావా ఆ సాక్షిని మీరెంతసేపు క్రాస్ పరీక్ష చేస్తారండి అని పేడి మూతి ప్లేటర్ను ప్రశ్నించారు జడ్జి గారు రెండున్నర గంటలు అన్నాడు ఆయన రెండున్నర ఏళ్ళు నువ్వు క్రాస్ చేసినా ఫలితం ఉండదనుకున్నాడు జడ్జి గారు తరువాత సాక్షిని పిలవమ్మని బెంచ్ గుమస్తాతో చెప్పాడు గుమస్తా కోర్టు పియ్యంతో చెప్పాడు కోర్టు పియూన్ బొంగమూతి వకీలిని సాక్షి పేరు అడిగాడు బొంగమూతి వకీలు ప్రతివాదిని అడిగాడు ప్రతివాది లక్ష్మయ్య అని తన వకీలైన బొంగమూతి వకీలతో చెప్పగా ఆయన కోర్టు పియ్యంతో చెప్పగా సదరు కోర్టు ప్యూను వరండాలోకి వెళ్లి అక్కడ కొంత విజృంభించి అక్కడ నిలుచున్న వారిని కొంతగా కసిరి లక్ష్మయ్య అని పిల్లి గొంతుకుతో పొలికేక నిల్చున్న లక్ష్మయ్య లోనికి వచ్చి బోనిక్కి కోర్టు వారికి వంగి నమస్కరించాడు లక్ష్మయ్య పొట్టిగా ఉన్నప్పటికీ ఎత్తైన తలపాగా పట్టడం చేత అంత పొట్టిగా అవుపించడం లేదు దాదాపు యాభై సంవత్సరాలు ఉన్నప్పటికీ మంచి బలంగా ఉన్నాడు బొగ్గల నిండా పెదవుల నిండా దుబ్బులంటే మేసం ఉంది మేసంలోంచి కనిపించినంత మట్టుకు పెదవుల మీద ఉంది నుదుటి మీద నామం ఉంది లక్ష్మయ్య ప్రమాణం చేయమన్నాడు బెంచుకుమస్తా ప్రమాణం చేయడం అంటే ఏమిటో తెలియకపోవడం చేత కాబోలు సాక్షి కొంత గడబిడపడ్డాడు కొంత శ్రమపడి ఎలాగైతే దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను అబద్దం చెప్పను అనే మాటల్ని సాక్షి పెదవుల నుంచి బయటకు లాగాడు పెంచుకు ప్రమాణం చేసే సాక్షి ముఖం సాక్షి మేసం సాక్షి నామం సాక్షి చిరునవ్వు సాక్షి వినయం అన్నీ చూసి పర్వాలేదు ఉన్నాడు అని జడ్జి అనుకున్నాడు పన్నెండు గంటలు దాటిందని బయట ఎండా హాల్లో గడియారని కూడా చెప్తున్నాయి జడ్జి గారు కలం పట్టుకుని విసుగ్గా కూర్చున్నారు కొరకొరలాడే పేడిమూతి పీటర్ గారు సాయంకాలం వరకు ఇలా కొరకొరలాడుతూనే ఉంటాను అని భీష్మించుకున్నారు తను ఎంతో అమాయకుడైనట్టు ముఖం పెట్టిన వాది తన వకీలికి వెనకపక్క తను ఇంకా ఎంతో అమాయకులనంటూ ముఖం పెట్టడమే కాక మధ్య మధ్య పెద్దగా అందరికీ వినిపించేట్టుగా నిర్చే ప్రతివాది తన వకీలిగారి వెనుకపక్క చేతులు కట్టుకుని నిల్చున్నారు బొంగమూతి వకీలు గారు లేచి నిల్చున్నారు సవినీయంగా ఆయన నేను వేరే చెప్పక్కర్లేదు లేచి నిల్చున్నాక లక్ష్మయ్య శాంతంగా చూసి నెమ్మదిగా ప్రశ్నించారు ఆ ప్రశ్నలకు సదర్ లక్ష్మయ్య మిక్కిలి శాంతంగా కోర్టు ముఖం చూస్తూ మిక్కిలి నెమ్మదిగా జవాబులు చెప్పాడు జవాబుల సారాంశం ఇది ప్రతివాది నా కుమారుడు అనగా నాకు నా భార్య వల్ల కలిగిన కుమారుడు ఫలానా ఫలానా ఆసామి నాకు దూర బంధువు ఆయనకు పిల్లలు లేరు నా కుమారుని దత్తత కిమ్మన ఆయన నన్ను అడిగినాడు నేను నా కుమారుడు ఫలానా ఫలానా ఆసామికి దత్తతకు ఇచ్చి దత్తత అంతా యథావిధిగా శాస్త్రోక్తంగా జరిగినది దత్తత జరిగినప్పుడు చాలామంది వచ్చి ఉండిది ముందు రోజు ప్రతివాది తరపున విచారణ కావడమైన సాక్షుల కూడా చెప్పి వారు కూడా దత్తతకు హాజరయ్యారని చెప్పాడు లక్ష్మయ్య అంతా రాసుకున్నారు జడ్లీగారు తరువాత తన పని పూర్తయిందని సవినీయంగా చెప్పి బుద్ధిగా కూర్చున్నాడు బొంగమూతి వకీలి గారు ఆ వెంటనే పేడిమూతి ప్లేటర్ గారు మేసమలేని పెద్ద పుల్లలు హేషించున్నారు కోర్టు హాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా జడ్జి గారి వైపు కొరకొరలతో చూస్తూ గొంతుకు సవరించుకుంటూనే ఉండడం చేత సదరు గొంతుకు వేరే సవరించుకోని అవసరం లేకుండా చెడి ఫెడియమని క్రాస్ ప్రశ్నలు వేయడం ప్రారంభించరాయి సమాధానాలు చెప్తున్నాడు లక్ష్మయ్య జడ్జి గారు రాసుకుంటున్నారని అందరూ అనుకోవాలి ఈ పేడిమూతి ప్లేటర్ కేసుకు సంబంధించిన అనవసర ప్రశ్నలు అడుగుతూ ఉంటాడని జడ్జి గారి విశ్వాసం అందుచేత తన ఉద్దేశంలో కేసుకు సంబంధించిన సమాధానాలు ఆయన రికార్డు చేస్తూ మధ్య మధ్య కాగితం దిగు వాటి మీద ఒక ఆడమనిషి ముఖం కూడా చిత్రిస్తున్నారు లక్ష్మయ్యను క్రాస్ ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు పేడిమూతి క్లేటర్ గారు చూడు ఆ ఫలానాశా మీకు పిల్లలు చెప్పావు నువ్వు అన్నారు పేడిమూతి వారు అలానే చెప్పానండి అన్నాడు లక్ష్మయ్య ఆయనకు పిల్లలు పుట్టారా లేక ఆయనకు పిల్లలు పుట్టిన లేదండి నీకు ఆ సంగతి ఎలా తెలుసు మా ఇద్దరిది ఇరుగు పొరుగునండి అంచేత బాగా ఇరుగుదును కాపురానికి వచ్చిన ఏడాదిగా ఆయన భార్య చనిపోయింది ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోలేదు ఏడాది కాపురం చేసింది ఆయన భార్య చిత్తం కాపురం చేయడం నువ్వు ఎరుగుదువా ఆ ఏడాదిలోనూ ఆమెకు కాన్పు లేదా లేదండి ఎంచేత ఎంచేతనంటే అని లక్ష్మే చెప్పబోతున్నాడు ఇంతలో బొంగమతి వకీల్ అడ్డు తగలడం జరిగింది ఫలానా ఫలానా ఆశామితో కాపురం చేసిన కాలంలో ఆయన భార్య కాన్పు అనే విషయంలో ఈ కేసుకు ప్రసక్తి చెప్పే మాట కొంతమంది తర్జన భర్జన జరిగిన మీద పేడుమతి వకీలి గారు కూడా ఒప్పుకున్నారు ఏ ఆడమనిషికైనా పిల్లలెందుకు లేరు అనే విషయం గురించి అందరూ మగవాళ్ళకి తెలుసుకోవాలని ఉంటుంది ఈ కేసులో ఆ విషయం గురించి వినాలని జడ్జి గారికి కూడా ఉంది విన వీలు లేకపోవడం చేత నిట్టూర్చి ఊరుకోవాల్సి వచ్చింది అనిచేత ఆడమనిషి ముఖం గీయడంలో తిరిగి చూడు అని మళ్ళీ ప్రారంభించారు పేడుమతి వారు చూస్తున్నానండి అని సమాధానం వస్తుంది ఏదో దత్తత జరిగిందన్నావు చిత్తం ఎవరైనా వచ్చారంటావా ఆ రోజున వచ్చారండి ఎవరెవరు బ్రాహ్మలు గేమలు బంధువులు గిందువులు చుట్టాలు పక్కలు అంతా వచ్చారండి వాళ్ళ పేర్లు కానీ చెప్పగలవా అంతకుముందు చెప్పిన పేర్లన్నీ చెప్పాడు లక్ష్మీయ్య అందరూ వచ్చారు వెళ్ళిపోయారు అంతకన్నా ఏం జరగలేదు కదూ జరిగిందండి ఏమిటి జరిగింది దత్తత జరిగిందండి బ్రాహ్మల మంత్రాలు జరగడం జరిగింది మా కుర్రాని నా చేతులతో నేను ఫలానా ఫలానా వారికి ఇవ్వడం జరిగింది అందరికీ భోజనాలు పెట్టడం జరిగిందండి భోజనాలు పెట్టారా ఆహా అవునండి ఏమిటేమిటి వండారు అన్నం వండారండి అన్నం వండుదారని తెలుసులేవై ఏమేం కూరలు చేశారు ఆ ప్రశ్నలకు అడ్డుదగలడం మర్చిపోయారు బొంగమూతి వారు గీసిన ఆడమనిషి ముఖానికి మేసాలా లేక పంగనామమా లేక రెండూ అని జడ్జి గారు సందర్భంలో కూరలకు సంబంధించిన పై ప్రశ్న వారికి వినిపించింది కూరల ప్రస్కృతి వస్తే చాలా చెవులు రిక్కించి వినదరు జడ్జి ఏమో బెండకాయో దొండకాయో క్యారెట్టో గేరెట్టో ఏం చేశారో నాకు ఇప్పుడు జ్ఞాపకమా అన్నాడు లక్ష్మయ్య అంతటితో గీరెట్ అనే కూర ఉన్నదనే నమ్మకం గాఢతరం అయిపోయింది ఇటువంటి ప్రశ్నలతో క్రాసు పరీక్ష చిట్ట చివరికి ఒక గంటలో ఎలాగైతేనే ముగిసింది ఆర్గ్యుమెంట్లు కూడా ఉంటే చెప్పేయింది ఈ కేసు ఈ రోజుతో అయిపోవాలి అన్నారు జడ్జి అందుకు సిద్ధపడి వచ్చిన పేడిమూతి పిలేటర్ గారు ఓ గంట సేపు ఆర్గ్యుమెంట్ చెప్పికూర్చున్నారు బల్లను కూడా తగు మాత్రంగా మధ్య మధ్య గుద్దారు బొంగమూతి వకీల్ గారు లేచి నేను ఆర్గ్యుమెంట్ చెప్పదలుచుకోలేదండి ఇందులో ఏం మహావిశేషం ఉంది కనుక ఉన్నప్పటికీ తమ సాక్ష్యం అంతా శ్రద్ధగా ఉన్నారు రికార్డ్ అంతా తమరు చదివే ఉన్నారు లా గురించి తమకు చెప్పవలసింది ఏమీ లేదు న్యాయం ఏ పక్షానం ఉందో తమ రిపాటి గ్రహించే ఉంటారు ఈ ఆర్గ్యుమెంట్ ఎందుకండి అని వినయాతి వినయంగా చెప్పి వినయాతి వినయంగా కూర్చున్నారు బతికించావయ్యా అనుకున్న జడ్జి గారు వెళ్ళి స్టెనోగ్రాఫర్ను పిలవమన్నారు జడ్జిమెంట్ ఇక్ చేసేసిన నిమిత్తం బండ్రోజ్ స్టెనోగ్రాఫర్ను పిలవడానికి వెళ్ళాడు జడ్జిమెంట్ తన ఉండదు అని ఊహించుకున్న పేడుమతి గారు కాగితాల కట్ట చంఖన పెట్టుకుని దుమధమ వరండాలోకి వెళ్ళి జడ్జి గారికి కనిపించేలా నిల్చుని ఆయన వినిపించేలా కాంట్రించుమ్మారు ఆ సమయంలో ఆ కోర్టు భవనంలోనే మరొక చోట ఆపదలో ఉండి కోర్టుకు వచ్చిన నడివైసాడ మనిషిని చూస్తూ పలకరించే ప్రయత్నంలో ఉన్నాడు స్టెనోగ్రాఫరు మధ్యలో వచ్చిన జడ్జి గారి పిలుపు తన రసానికి భంగం కలిగించడం వల్ల అతగాడి కోపం వచ్చి ఆ కోపంతో పిలుపు తెచ్చిన వాడిని మామూలుగాను పిలిచిన జడ్జి గారిని బూతుగాను తిట్టి తన ఆయుధాలు పట్టుకుని కోర్టు హాల్లోకి పిలిలే జడ్జి గారు జడ్జిమెంట్ చెప్పారు దాని సారాంశం వాది సాక్ష్యం బాగులేదు బలంగా లేదు వారి సాక్షులందరివి దొంగ ముఖాలు క్రాసులో ఒక్క ముఖైనా సరిగ్గా చెప్పలేకపోయారు వారి వకీలి వాదన ఏమీ సోబవుగా లేదు ఆన్ ది అడర్ హ్యాండ్ ప్రతివాది వకీలి చెప్పిన వాదన సులువుగా ఉన్నది ఆ తరపు సాక్ష్యం బలంగా నమ్మతగినదిగా ఉంది అంచేత వాది తెచ్చిన ఈ కేసు కొట్టివేయబడినది జడ్జిమెంట్ చెప్పిన మిమ్మట కోర్టు వారి ఛాంబర్స్లోకి వెళ్లారు బొంగమూతి వకీలి గారు కోర్టు వారికి నమస్కారం చేస్తూనే బయటికి వచ్చారు తరువాత ప్రతివాది దగ్గరికి వెళ్ళి అయితే బావా మరి నేను వస్తాను అని మెల్లగా చెప్పి బయటకు వచ్చాడు లక్ష్మయ్య బయటకు వచ్చిన లక్ష్మయ్య ప్రతివాది ఇంట్లోకి వెళ్ళి మేసం తలపాగా తీసేసి నామం జరుపుకుని జడ్జి గారి వంటవాడిగా మారిపోయాడు క్లబ్బు నుంచి రాత్రి ఇంటికి వస్తూనే జడ్జి గారి వంట పిలిచారు వంట అయిందా అని అడిగారు అయిందండి అన్నాడు వంట ఈ పూట ఏమిటి వంట వంకాయ వేపుడు బేరకాయ పచ్చడి గేరట పులుసు అన్నాడు వంటవాడు అయితే వేగరం వడ్డించాయి అని చెప్పిన జడ్జి గారు గేరెట్ అనే కూర బజార్లో దొరుకుతుందన్నమాట అని అనుకుంటూ ఉన్నారే కానీ న్యాయం అనేది కోర్టులో దొరకడం లేదనే విషయం గురించి ఆలోచించడమే లేదు ఆ దినం ఆ కేసులో న్యాయం చచ్చిపోయిందని తెలిసిన వాది మాత్రం తన ఇంటి దగ్గర కూర్చుని ప్రతివాదిని ప్రతివాది సాక్షుల్ని ప్రతివాది వకీల్ని జడ్జి బెంచ్ గుమస్తాని స్టెనోగ్రాఫర్ని బంట్రోత్ని కోర్టుని కోర్టు బిల్డింగ్ని లోకాన్ని కూడా వరసపెట్టి బూతులు తిట్టి తిట్టి పడుకున్నాడు రచనాకాలం పంతొమ్మిది వందల